ఏకత్వ ప్రత్యేక ప్రత్యేక రాగే వృద్ధాలు దానికి శంకరుడు చెప్తున్నారు నహి శాస్త్రం కూపే కంటకే వాటితరీ పతతి ప్రేవా అది పతతి అని మీకు అర్థం చెప్పకూడదు నా నా చెప్పుకోవాలి ఇలాంటి పరమాణం వే శిష్యుల్లాగా పడుకోదు గ నా గు నా తీసుకెళ్ వెంబ ముందు పెట్టాలి కానీ ప్రస్తుతీయ ప్రతిషేధము అని అంటారు నాన్న తీసుకెళ్ళి ముందు పెట్టుకుంటూ ఉన్నాడు రాత్రి ఎందు బోతులు కూపే అయితే మొడంలో పడ్డాడు వెళ్ళి గారి నరుస్తాం పడ్డాడు సరిపోయి లేచి దిగు మందుకున్నాడు సరే ఈ లోపల తగ్గింది ఈ లోపల రాత్రి పూర్తయింది తెల్లాకింది మళ్ళీ అటే వెళుతున్నాడు ఇప్పుడు వెళ్లి పడతాడా గోతులను పడ్డా ఇప్పుడు వెళ్లి మొడంలో పడతాడా పడ్డా ఆ విధంగా వీడు గృహస్థుగా ఉన్నప్పుడు భేద బుద్ధి ఉన్నప్పుడు వెళ్లి వెళ్ళి హింస ఉంటాడు బహుశా భేద బుద్ధిని వీలుపెట్టి సన్యాసించి హింస చేస్తాడా చేయదు తర్వాత గృహస్థగా ఉన్నప్పుడు కూడా భేదబుద్ధి ఉన్న సందర్భంలో కూడా హింసలు చేయని వాడు సన్యాసంలో వచ్చిన తర్వాత హింసేస్తాడు కాబట్టి అది నివృత్తి మార్గం నివృత్తిపడమే తప్ప ఇలా నివృత్తులే ఉంటావు అని చెప్పడమే తప్ప అది విధి కూడా కాదు సన్యాసులకు తర్వాత అది నిమిత్తముగా గల కర్మ వంటికి కాదు అహింస అన్నది కర్మ వంటికి కాదు ఏ కర్మకైతే భేద బుద్ధి నిమిత్తమో అటువంటి కర్మ హింస మరి అహింస ఏమిటి కాబట్టి భేదబుద్ధి లేని మహాత్ములకు అహింసలు నివృత్తి రూపముగా విధింపబడ్డాయే తప్ప గృహస్థులు ఈ గర్మ చే ఈ కర్మ చేయచ్చు అనే ప్రసక్తి సన్యాసులకు ఉండదు అంటే దాని అర్థం మేము ఏదైనా చేయొచ్చు అది కూడా కాదు అక్కడికి అది ఒక ఆర్గ్యుమెంట్ పోతే తస్మాత్ సిద్ధం కర్మాుకే బ్రహ్మ సంస్థ కాబట్టి మనకి ఏమి సిద్ధించి అంటే కర్మలతోటి సంబంధాన్ని విడిచిపెట్టి భిక్షాటనం చేసినటువంటి వాడు మొత్తమే బ్రహ్మనిష్ఠుడు కాగలుగుతారు అన్నది అని సిద్ధి కాబట్టి గృహస్థాశ్రమంలో ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఆ స్పిరిట్ తీసుకోవాల్సి అదే కర్మల్ని చేసుకుంటూ అదే ధోరణితో అదే కర్మలని భేటబుద్ధి ప్రధానమైన కర్మలని చేసుకుంటూ భేటబుద్ధితోటే ఉంటూ తర్వాత ఉపాసన ఇత్యాది భేద ప్రధానంగానే చేసుకుంటూ మేము అప్పుడప్పుడు బ్రహ్మనుషులుగా కూడా ఉంటాము అంటే అది పొస్త కాబట్టి బృహస్థులు ఏం చేయాల్సి ఉంటుంది ఫోర్ ఇమీడియట్ గా చేయాల్సింది ఏముంటుందంటే భేద బుద్ధిపూర్వకమైనటువంటి కర్మాలను వచ్చినట్టు నిత్య కర్మాలను అట్టి పెట్టుకోవాలి నిత్యకర్మల్లో భేద బుద్ధి ఉండదు ఇప్పుడు దయచేగే పని చేశారనుకోండి కాక భేద బుద్ధి సూర్యుడికి అర్థం ఇచ్చారనుకోండి భేద బుద్ధి ఉండదు భేద బుద్ధిని ఉపమర్దనం చేస్తూ ఉంటున్నా తర్వాత ఇతర కర్మలు కూడా అలాంటివే పెట్టుకుంటారు ఎవరికైనా సేవా కార్యం ఎవరికైనా భోజనం ఇది పెట్టడం ఇలాంటివి చేశారనుకోండి అది అర్థం భేద బుద్ధి లేదు అభేద బుద్ధి కదా ఆ విధంగా జీవిస్తూ భేద బుద్ధిని పూర్తిగా తిరస్కరించి తర్వాత మనిషిలే అది దాని స్పిరిట్ శంకరుడైతే హండ్రెడ్ పర్సెంట్ సన్యాసులకు వర్తించేటువంటి వాతావరణాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తారు శంకరుడు సన్యాస పక్షంలో వారు మీరు అది అర్థం చేసుకోవాలి శంకరుడు గృహస్థ పక్షంలో వారు కాద పక్షంలో వారు కాదండి మరి ఆయన మోసలస్తే సన్యాసం కథలు మీరు ఎప్పుడూ చెప్పండి మొసలు రావడం సన్యాసం తీసుకోవడం ఏమర్థం ఉందా ఆ కథకి మొసలు కొట్టుకుందా అమ్మగారు ఏమో నానా రారా అంటారా రక్కిపించి మీరెల్లా మేరండి ఆ కథని విశ్వసంతో తగ్గట్టుగా ఉందా అంటే అమ్మను నాకు సన్యాసానికి పర్మిషన్ ఇస్తే మొసలు విడులేస్తుంది అది బ్లాక్ మెయిల్ అంటే ఆవిడ పర్మిషన్ ఇస్తుంది మొసలు విడులేస్తుంది క్యా బర్త ఇది మీకెన్నాళ్ళు వచ్చిందా కదా అది నచ్చడానికి వీర్లేదే అది ఎందుకు నచ్చిందంటే విని విని విని విని విని అది ఒక హేతు క్వశ్చన్ చేసే అలవాటు లేకపోవడం దట్ హ్యాబిట్ ఈ ఇప్పుడు పిల్లలు ఉన్నారు మనం క్వశ్చన్ చేశారు పెద్దదానికి అని అడుగుతారు నాలుగేళ్ల పిల్లడే ఇప్పుడు దేవుడు దేవుడు దండం పెట్టుకుంటే వాయ్ అని అడుగుతాడు చెప్పండి మీరు సమాధానం చూస్తా అక్కడ ఈ దగ్గరికి వెళ్ళద్దు ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటే వాయ్ అంటాడు వై నా మనం ఎప్పుడు అసలు పరడి లేదు వాళ్ళు కాబట్టి ఇలాంటి పిచ్చి కడని నన్ను కూర్చుంటాం శంకరుడు ఆయన భాష్యాలను బట్టి తెలుసుకున్న మాట ఆయన సన్యాస పక్షంలో శంకర భగవత్పాదుల భాష్యాలుంటబట్టినవాడు పరిస్థితులు అనుకూలించిన పక్షంలో ఎక్కువగా లబ్స్సు ఉండలేదు పరిస్థితులు అనుకూలించకపోతే పడుకుంటాడు అది చేస్తే సో ఆ శంకరుల యొక్క బోధలో ఆ లక్షణము కదా ఇక మట్టి వస్తాడు ఇంకా ఇంకో చర్చ ఎప్పుడు సర్వేషాం జ్ఞానవర్జితానా జ్ఞాన సంబంధం లేని వాళ్ళు జ్ఞానంటే అద్వయ ఆత్మ జ్ఞానం అది లేదు బ్రహ్మచారి చక్కగా గురు శుశ్రోషానికి చేస్తున్నాడు బ్రహ్మ దైచర్య కోరి బ్రహ్మచర్య ధర్మాల్ని పాటిస్తున్నాడు నైస్డు గృహస్థుడు చక్కగా ఇచ్చే చేసుకుంటూ భార్యాపిల్లలతో హ్యాపీగా ఉన్నాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు జ్ఞానం అయితే లేదు అద్వయాత్మ జ్ఞానం లేదు బాణప్రస్థుడు అంటే తపస్సు వాళ్ళు చేస్తున్నాడు తపస్సు ఉపాసం వాళ్ళు చేస్తున్నాడే తప్ప జ్ఞానం లేదు వీళ్ళకి వాళ్ళు చేస్తున్న ఆశ్రమ ధర్మములు చాలా గొప్పవి దానికో సందేహం లేదు ఆశ్రమ ధర్మముల కారణంగా వాళ్ళు పుణ్యలోకములను పొందేతారు వాళ్లకు బ్రహ్మనిష్ట లేదు మోక్షము లేదు అని చెప్పారు కదా మరి అలా ఏం చెప్పారు అలా వాళ్ళను ఒక స్టెప్ తక్కువలో పెట్టినట్టు మాట్లాడుతున్నారు ఏమిటి అంటే అది యథార్థమది దాంట్లో చెప్పింది కరెక్ట్ అది దాంట్లో మార్పు చేయాల్సింది ఇంకా ఏం చెప్పారంటేనా పరివ్రాడ్యుక్త ఇది ఈ మీమాంసుకులు ఏమన్నారంటే ఆశ్రమాల నాలుగు కదా ఆ మంత్రంలో మూడే వచ్చేవి నాలుగోది మిగిలి ఉంది అని వేదాంతులు చెప్తే వాళ్ళ వాళ్ళు నాలుగోది మిగిలి ఉందని ఇష్టపడతారు ఆ సన్యాసాన్ని కూడా ఈ మూడింటిలోనూ గుచ్చేసేయాలి గుచ్చేసి ఈ మూడు ఎలాంటి సన్యాసం కూడా వాటితో ఉంటుంది త్రీ అనొద్దు త్రీ ప్లస్ వన్ అప్పుడేమవుతుంది ఈ మూడింటికి వర్తించే నియమాలు వాళ్ళకి వర్తిస్తాయి ఈ మూడింటిలో ఉన్నవాళ్ళు కర్మల్ని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కర్మలను చేసుకుంటారు సన్యాసులు కూడా కర్మలను చేసుకుంటారు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ సన్యాసుల్ని కూడా ఈ సంసారంలోకి లాంగేయాలి మీమాంసకులు ఉంటారు అదే ఆర్గ్యుమెంట్ కాబట్టి బ్రహ్మ సంస్కారంతో ఒకడు ఉన్నాడు వాడు సన్యాసి అని మేము అవుతాం కాదండి నాలుగు చెప్పారు కదా పైన మూడే చెప్పారు కదా అంటే ఆ మూడులో నాలుగోది కూడా ఉంది ఏమిటి ఆ మూడులో నాలుగోది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తపహ ఉంది కదా తప ఇతి తపహ అంటే అర్థం ఏంటి వాళ్ళ ప్రస్తుడు సన్యాసులు కూడా దాంట్లోనే పెట్టాం లేదంటే సన్యాసం మాత్రం ఏంటి వస్తాడు కదా చేయాల్సింది తప ఆలోచనే తపస్సు అనేక రకాల అర్థాలు తప అంటే మీరు ఉపవాసం చేసి దాన్ని కర్మ కింద భావన చేయచ్చు తపశుద్ధానికి కర్మ అర్థం వచ్చు తప ఆలోచన అని అర్థం ఆలోచన అంటే పరమేశ్వరుని భావన చేస్తూ కూర్చున్నాడు మంత్రాన్ని కొట్టుకున్నాడు అంటే ఉపాసన అర్థం తప ఆలోచన అంటే అహం బ్రహ్మాస్మి అనే ఉన్నాడు అంటే అది కూడా తపశుద్ధానికి అర్థం చెప్పచ్చు స తపసత్వా అది మనకు వచ్చింది కాబట్టి ఈ అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ తపశ్శబ్దంలో ఉపాసకులైన మూడో ఆశ్రమ వాళ్ళు ఉన్నారు సన్యాసం కూడా దండ పెట్టేవి నాలుగు కవర్ అయ్యేది సన్యాసం ఒకటి వేరే విధులు ఉంది అని అది జ్ఞానం కోసం పక్కన పెట్టాము అది నువ్వు అలా అర్థం చేయాల్సిందేమీ లేదు అని నియమాంశకుల యొక్క పూర్వపక్షం ఓకే ఇది తప్పు ఈ పూర్వపక్షం ఈ రకమైన ఆర్గ్యుమెంట్ ఉంది ఇది తప్పు మీరు దీన్ని చూసిన ఈ ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే ఈ ఆర్గ్యుమెంట్ చూసి అది తప్పని శంకరులు అంటున్నారు ఆ మాట తర్వాత వద్దాము తపశ్చబ్దంలో సన్యాసులను కూడా చేసుకోవచ్చు అనే ఆర్గ్యుమెంట్ చూసి మీరు లోకంలో ఉండే సన్యాసుల్ని అందరినీ కాదు కొందరినైనా పరిశీలిస్తే సరిగ్గానే ఉందన్నట్టు ఉంటుంది ఎందుకంటే లోకంలో ఉండే సన్యాసులు ప్రధానంగా తపశ్శబ్దంలో చేరిపోయిట్లా ఉన్నారు గృహస్థు చేసే కర్మల కంటే ఎక్కువ కర్మలు చేస్తూ ఉంటారు బాణప్రస్థులు చేసే కర్మల కంటే ఎక్కువ కర్మలు చేస్తారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా కర్మ చేయడానికి ఒప్పు తగ్గుతుందని ఇంకొక తయారు చేసుకుంటాను నేను సన్యాసిలో టైం ఆయన ఏదో చంద్రశేఖరరావు గారి పేరు పెట్టి పూజలు చేస్తూ ఉంది ఒక దేవతార్చన ఉంటుంది గృహస్థులకి దేవతార్చన ఉంటుంది నేను గృహస్థాశంలో దేవతార్చన చేసి ఇవ్వండి ఏదో కొంతకాలం పెరిగించామన్నేను సో దేవతార్చ సన్యాసులకి దేవతార్చన ఉంటుంది దేవతార్చన అంటే లింగము ఆ లింగానికి ఓ పాలన పట్టము దాన్ని పెట్టినందుకేమో ఆ లింగం మీదేమో బంగారు పెరిగటము ఇవన్నీ ఉంటాయి ఆ బాణ మొత్తం ఎత్తటితో మొదలు పెట్టి వెండికి వచ్చి మళ్ళీ బంగారం దాకా వెళ్ళిపోయి బంగారం పెట్టేసిన దాంట్లో ఉంటాయి దానికి పొక్కనేమో మళ్ళీ బాణము ఇది అది ఇన్ని బాణ ఏకంగా గిన్నెండా బాణము లేకుంటే లింగములు ఇవన్నీ ఉంటాయి ఇది అందిక ఇది రోడ్డు లో విగ్రహాలు ఉంటాయి అగర్బిచ్చేలు పెట్టుకునేది ఒకటి దీపం వెలిగించే నాలుగు దీపాలు మొత్తం సరంజ అంతా అక్కడ కూర్చుని ఆయన ఏమో అభివేనం అది చేస్తూ ఉండేవారు స్వామి గారు ఆయన పీఠాధిపతి స్వామి చేస్తూ ఉండేవారు ఇప్పుడు మరి సన్యాసికి ఇంత కర్మ ఏమిటి మీరు అడిగారు అనుకోండి మరి ఇవన్నీ చదివితే అడగాల్సి వచ్చింది ఎవరైనా అడిగారనుకోండి మేము పీఠాధి సన్యాసులం మాత్రమే కాదు పీఠాధిపతులము కూడా అంటే మీరు ఆ తపహాలోకి లాగినట్టుగా అనిపిస్తూ ఉంది ఆయన ఏం చేశారో తెలుసు నేను ఇది చేయలేకపోతున్నాను ఇది పెద్దవాళ్ళు అయిపోయాను ఆయన చదువుకుంటే అనారోగ్యం కూడా చేశాను చేయలేకపోతున్నాను ఎవరినైనా ఒక యువకుడు సన్యాసం తీసుకునేవాడు ఎవరైనా చూడండి అని చెప్పారు నాకు చెప్పారు ఎవరినైనా చూడబాయా సన్యాసం ఆయన డిగ్రీకి తీసుకుంటే ఉత్తరాధికారం ఉత్తరాధికార వచ్చు ఆ అభిషేకాన్ని చేయలేకపోతున్నారు చేయకుండా ఉంటే అదే ప్రత్యేవాయు దోషం భయం దేవుడికి నైవేద్యం లేకపోతే దేవుడు వస్తు ఉంటాడు చూడండి ఆ భాషలో మనం దేవుడికి భోజనం పెడతాం ఆయన పసు ఉండకుండా ఉంటున్నాడు దేవుడు మనకి భోజనం పెడుతున్నాడు కదా గావస్తే డైలీ బ్రెడ్ అది కాదు మనం డైలీ బ్రెడ్ ఇవ్వకపోతే దేవుడు పస్తు ఎలా వచ్చింది కంట అది కంఫర్టబుల్ న్యూ బాడీ కాబట్టి ఆయన ఆయన పెద్ద కనపడవాళ్ళకి ఎవరిని ఎవరైనా కొన్నాడు చూడండి సన్యాసం ఇస్తాను ఉత్తరాధికారం నేను కూడా ఒకళ్ళిద్దరికి సజెస్ట్ కూడా ఆయన సన్యాసం ఇస్తాడా పెద్ద భవంతి కాదు మీరు ఉత్తరాధికారం వచ్చు రెండు గంట సేపు చేస్తూ ఉంటాయి అని ఆయన పాపం రెండు మూడు సంవత్సరాలు ఎలవిల్లా మొత్తానికి ఆయన వచ్చింది ఆయనకి సన్యాసం ఇచ్చేసి అభివృద్ధి బ్రతుకు దివుడు ఆయనే ఆయన విషయాన్ని కూర్చో వాతావరణం చాలా శ్రంగా ఉంటాం అదంతా శంకరాచార్యే పెట్టే దాంట్లో ఒకటి సో ఏకదశ తపశ్శబ్దము అంటే పరివ్రాక్ కూడా మీరు చొప్పించండి అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇది తప్పు అస్మాత్ ఎందువల్ల ఎందుకంటే పరివ్రాటైవా ఇప్పుడు మీరు సన్యాసిని కూడా తపశ్శబ్దంలో పెట్టేశారు అనుకోండి ఉన్నవి నాలుగు ఆ మూడింటిలో నాలుగు కవర్ అయిపోయాయి ్రహ్మ సంవత్సర మృతత్వం మీద నిధులు ఉంటాయి దానికి ఎవడూ మిగలలేదు ఆ శ్రమం నాలుగే ఐదు ఉండవు బ్రహ్మ సంవత్సరంటో ఇప్పుడు అయిదో వాడిని పట్టుకురావడం అలా గురు నాలుగే ఈ బ్రహ్మ సంవత్సరడు ఎవడో తేలలేదు అలా అయిపోతుంది కాబట్టి ఈ సన్యాసిని తీసుకెళ్ళి తపశ్శుద్ధంలో తొప్పినట్టు తపశ్శబ్దంలో వానప్రస్తుడే ఫిట్ అవుతాడు సన్యాసాల నిధులు ఉంటాడు ఎక్కడ ఫిట్టు కాకుండా మొదటి వన్ టూ త్రీ వేట్ లోను ఫిట్ కాకుండా మిగులుంటాడు బ్రహ్మసంస్థ అమృతత్వం అనేది మిగులున్నది దానికి సన్యాసికి ముడి పెడదాం దీన్ని పరిశేషన్యాయము అంటాడు అంటే మ్యాచింగ్ లో లెఫ్ట్ ఒకటి మిగిలింది రైట్ ఒకటి మిగిలింది అవి కలుసుకుంటాడు పరిశేషన్యాయం చేత వీడు బ్రహ్మ సంస్థుడు అమృతత్వము సన్యాసిని అన్వయిస్తుంది ఎందుకంటే సన్యాసి తపశ్శబ్దంలో చొప్పించలేదు కలుకేవేషిత్యమో ఆ లెక్కలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి మీరు లెక్క పెట్టండి చూ ద్వితీయ ప్రథమ ద్వితీయ తృతీయ మూడే వెళ్ళే చతుర్థ లేదు ఒకటి మిగిలిన సన్యాసి పది కూడా మిగిలేట బ్రహ్మ సంస్థలు వాడే అవుతారు ఈ విషయాన్ని మేము చెప్పి ఉన్నాను తర్వాత ఏకత్వ విజ్ఞానవత అజ్ఞహోత్రాధిపతి తపోతే తపస్కని మీరు అంటున్నారే అది కూడా వెనక్కి సన్యాసి తపస్సు ఉంటుంది ఇప్పుడు ఏకత్వ విజ్ఞానం కలవాడు సన్యాసి పరువులాగే కలిగిన బ్రహ్మ అంతా బ్రహ్మే అందరూ ఆత్మస్వరూపులే పరాయి వాడు వాడు తనవాడు పరాయి వాడు అన్నవాడు ఎవడం లేదు మనం ముందుకు ఎవడొస్తే ఆత్మ బంధువులా తన పడతాడు మొట్టమొదటిసారి మన ముందుకు వచ్చి అయ్యా అన్నాడు అనుకోండి వాడే బంధువు మనకి వాడు పరిచితులు కానక్కర్లేదు రికమెండ్ చేసాడు రెక్కపట్టు బంధువు అలా ఉంటారు సన్యాసి ఏకత్వ బుద్ధిలో ఉంటారు అటువంటి ఏకత్వ జ్ఞానం గల వాడికి అగ్నిహోత్రాది కర్మలతో సంబంధమైన కర్మలు నివృత్మైపోతాయి అంటే వెనుదిరిగుతాయి అంటే అవి వాటికి అన్వయించవు మరి తపస్సు అన్వయించి తపస్సు కూడా అన్వయించదండి తపోలిగుతే అగ్నిహోత్రాది కర్మలు ఎలా అయితే సన్యాసిని చూసి వెనక్కిపోతాయో తపస్సు కూడా సన్యాసిని చూసి కాబట్టి తపహ అనే దాంట్లో నేను సన్యాసిని కష్టవద్దు ఎందుకంటే తపస్సు కూడా సన్యాసి సన్యాసి గురించి వెనక్కి పోతుంది ఎందుకని భేద బుద్ధి తపస్సు కర్తవ్యము ఎవడికి భేద బుద్ధి గలవాడికే తపస్సు కర్తవ్యం నేను ఈ ప్రశాంతం చెప్పి ఇవాడిని మీకు చెప్పారు ఇంతకు ముందు ఆయన ఉడియా బాబాజీ మహారాజ్ ఆయన నడిచి వెళ్తున్నాడు అడిచి వెళ్తుంటే బాంకె విహారీ మంది దగ్గర మందిర్లో ఆ ప్రధాన పూజారి ఆయన బాబా ఉడియా బాబాజీని చిరకాలం నుంచి ఎదుర్కొన్నారు ఆయన పేరు పూర్ణానంద తీర్థమైన పేరు పూర్ణానంద ఆయన ఉడియా బాబాజీ అనేవాడు వరుస వచ్చారు హిందీ ఇంగ్లాండ్ లో ఉ అంటే ఒడిస్ రాన బాబా కాషాయం వేసుకున్నారు బాబా సో ఆయన నడిచి వెళ్తుంటే బాంక బిహారీ మందిరం పక్కన నుంచి వెళ్ళిపోతున్నారు ఆయన నడిచే చూడండి మహారాజ్ బీహారీజీ నమస్కారం దర్శనంతో బిజె అనే ఇప్పుడు పూజారి ఆయన జీ దర్శనం అది అక్కర్లేదు ఆయన వెళ్ళిపోతుంటే వీడు పిలిచాడు ఆ బోలేతో కరెండి నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నానని ఆయన లోపల చూడలేదు లోపలికి వెళ్ళి దర్శనం చేసి వచ్చేస్తున్నారు మహారాజు అప్పుడు నమస్కారం ఎంత అంటే ఈయన మరి అక్కడ ఉండగా చెప్పొద్దా మరి బయటకు వచ్చాక చెప్తా అట్లా భేద బుద్ధి ఎందుకు లేదు ఈ చెప్పిన వాడికి ఉన్నది భేద కాబట్టి భేద లేని వాళ్ళకి ఇప్పుడు పుట్టుకకి చావుకి భేదము లేని వాడు ఒకడు ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి పుట్టుకంటే వాడే ఎగిలికెత్తి వెళ్ళాం చావంటే మరో అనుకో అలా నా వాళ్ళు పోయారంటే అబ్బా చాలా అన్నాడు అనుకోండి తమ్ములు నా పైకి అన్నాడు అనుకోండి వాళ్ళేమో బట్ పైకి అనలేదే కానీ దాట్ ఈస్ ఇ ఫ్యాక్ట్ దాట్ ఈస్ ఇ క్లాసులో ఉంటారు ఆ సందర్భంలో ఉంటారు క్లాసులో ఉంటారు ఎవరైనా పోతే అక్కడికి ఆ బంధం వదిలిపోయిందా లేకపోతే దుఃఖం కలిగిందా చెప్పండి మీరు బంధం వదిలిపోయింది ఈ వృద్ధులు నిద్ర పట్టనప్పుడు ఎవరో ఇంకా ఎంత గణపతి ఈ కష్టాలు కొడుతా అని మరి ఎవరైనా పోయినప్పుడు ఎందుకు అనుకోవాలి కాబట్టి ఏకత్వ విజ్ఞానం వాళ్ళు ఉన్నారే వాళ్ళకి తపస్సులు కూడా ఏమీ ఉండవు భేదమే ఉండదు పుట్టుకీ చావుకి భేదం ఉండదు వీడు వాడు నేను అనే భేదం ఉండదు వీడు వాడు అందరూ ఒక ఆత్మస్వరూపులు అడిగి నువ్వు తపస్సు చేస్తావు తపస్సు అంటే ఓ దేవతని ఏదో ప్రార్థన చేయాలి తపస్సు చేస్తారు కొంతమంది సన్యాసులు చాలా విద్యూరంగా గడ్డలవి మర్చిపోతే వాటికి నల్లన్ని రంగులు వేసుకుని వాటిని క్రిమ్ చేసుకుని తర్వాత పై ఈ తలకి జుట్టు లేకపోతే లిగ్గు పెట్టుకుని దాన్ని ట్రిమ్ చేసి దానికి నల్ల రంగు వేసి ఒండి ఏమో ఆభరణాలు అవి పెట్టేసుకుని ఆభరణాలు పెట్టుకుని కాషాయం పెట్టుకుని మీరేమో కాకవీరి అధిని పూజించండి మీరేమో ప్రత్యంగ రా దేవతని పూజించండి పూజ చేస్తాను అదే సందేతం ఎవరన్నా అయితే మీరు జనాలు అడిగారు అనుకోండి వాళ్ళు ఎవరు ఉంటారు అదే ధన్యా ఎంత విద్యూరం చూసారా లోక దృష్టికి శాస్త్రదృష్టికి ఎంత తేడా అంటే ఎంత డిస్టెన్స్ అంటే మీరు ఊహ కూడా చేయలేదు లోక దృష్టికి శాస్త్ర దృష్టికి ఉంటుంది ఈ వాక్యాలు ఎవరికి చెప్తారు ఈ వాక్యాలు ఆయన సెంటర్ లో ఏమంటున్నారు చూడండికే తపస్సు తపస్సు చేయడం ఎవరికంటే కలవాడికే అని చెప్పిన ఓనష్ఠివాయ పాఠం ఉండదు శివోహం పాఠమే ఉంటది ఎప్పుడైనా నేను అదే లింగాక్షకం పాఠం చెప్పానా లింగాక్షకం కాదు తస్మారాయ నివాయ తస్మయ మకారయనమ శివ అంటే ఎవడో పండితుడు కొంచెం సంస్కృతం వచ్చినవాడు మంచి బ్రైట్ ఐడియా ఒకటి వచ్చి నమశివ ఐదు ఈ ఐదు శ్లోకాలు నేను రాస్తాను ఇలాంటివి చాలా ఉన్నాయి ఇది ఒక్కటే కాదు దక్షిణామూర్తి శ్లోకంలో కూడా ఆ మంత్రంలో ఉండే ప్రథమాక్షరాలతోటి నూట అక్షరాలు అలా చేసి అంటే ప్రథమాక్షరాల్ని అలా కూర్చోడం రామాయణంలో గాయత్రి ఉండ వాల్మీకి పాపం ఆశ్చర్యపోతాడు ఈ భారీ చెప్తే గాయత్రి రావుడు సీతాయ్ తో ఒక కావ్యాన్ని రచించానని నేను అనుకున్నా కానీ దాంట్లో గాయత్రిని నేను చొప్పించినట్టు నాకే గుర్తులేదు చెప్తాడు అని మీరు ఆయన మనమే చొప్పించేది గాయత్రుడు ఉండే గాయత్రితో మొదలు పెట్టాడు కదా తపస్వాళ్ళు అని మొదలు పెట్టాడు కదా గాయత్రి తాతో మొదలవుతుంది గాయత్రి తాతో మౌలికాలైన ఓం భూ భూ వహాన్ని మొదలైంది ేదు కాదండి తర్వాత ఇచ్చింది మరి ఆ తాతం అవ్వలేదు మరి రెండో తా ఎక్కడ ఉంది వెయ్యి శ్లోకాల దగ్గర ఉండాలి వెయ్యి వెయ్యి ఇరవై నాలుగు వేలు కదా కాబట్టి వెయ్యి శ్లోకాల తర్వాత తా రావాలి అక్కడ తా రాలేదు ఇంకోటి రోజు దాని ముందు దాన్ని వెనకాల చూసుకుంటే ఉంది తా ఇది ఇది వెయ్యేది ఇది రెండు ఉంది కాదండి ఇది రెండు వేల ఎక్కడో ఒక శ్లోకం ప్రశుద్ధం ఏదో అయి ఉంటుంది అలాగే దాన్ని కిక్కించడం అంటారు ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ లో కిక్కించడం జీ ఎక్స్పెరిమెంట్ చేయి క్యాజీ లివర్ ఎక్స్పెరిమెంట్ చేస్తే జీ ఎత్తరా వాళ్ళు దయచేసి వాళ్ళు రావాలి మనకి నైన్ సిక్స్టీ టూ చేయాలి కాబట్టి దాని డినామినేటర్ లో కొంచెం తగ్గిస్తే పెరుగుతుంది అయితే లోబర్ రేటర్ లో కొంచెం పెంచితే పెరుగుతుంది ఏదని తీస్త అది పోసారి తగ్గితే ఒకసారి పెంచితే ఇప్పుడు చూడంత వచ్చింది నైన్ ఎయిటీ నైన్ నైన్టీ టూ వస్తుంది అబ్బా అది ఎక్కువ వెళ్తాయి కొంచెం వెనక్కిలాగా నైన్ ఎగ్జాక్ట్ గా పెడితే దాని వాడికి తెలిసిపోతుందేమో కోలేమో ఒకటి ఇటు ఒకటి అని కిట్టించడం ఉంటారు చూడండి అలా కిట్టించడం చెప్పమంటారు ఈ వాక్యం చాలా చిత్రంగా ఉన్నది కాబట్టి మీరు తపస్సు చేయడం వ్యతిరేకం కాదు మీరు తపస్సు చేయాలి తపస్సు చేయడం మానే ఉంటాం లేదు ఆ తపస్సుని చేయకూడదు భేద బుద్ధి గలవాడికి మాత్రమే ఈ ఉపాసనలు తపస్సు భేద పూర్వకమైన ఉపాసనలు ఇవి ఉంటాయి తప్పేద జ్ఞానం గలవాడికి ఈ ఉపాసనలో ఉండే భేద బుద్ధి కూడా ఉండదు ే బ్రహ్మ సంస్థాన్ని వాళ్ళు ఏమన్నారంటే నాలుగా నేను చాలా ఓటుకున్నాను దీన్ని ముందుకు సాగే ముందుకు దోషం పో నాలుగాశ్రమాలంటూ నాలుగోళ్ళు పక్కన పెట్టి దానికి బ్రహ్మ సంస్థ పెట్టగా ఆ సన్యాసం తీసుకొచ్చి తపహాలు పెట్టేసేయి నాలుగు అయిపోతాయి మరి ఈ బ్రహ్మ సంస్థం చేస్తారు ఈ నలుగురే బ్రహ్మ సంస్థ చేస్తారు గృహస్థుడు కొంత చేస్తాడు బ్రహ్మచారి కొంత బ్రహ్మానిష్టం చేస్తాడు ఈ వానప్రస్థుడు చేస్తాడు ఈ సన్యాసి కూడా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు అందరూ ఆశ్రమ ధర్మాలని చేస్తూ ఉండాలి బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి సన్యాసి కూడా అశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ పుద్ధిలోకి చేసుకుంటూ ఉంటాడు ఇంకా బ్రహ్మానిష్ట ఎవరికి ఇస్తావు అంటే వీళ్ళే వీళ్లే బ్రహ్మనిష్ట ఎప్పుడు ఇంకా కర్మకి కర్మకి మధ్యలో గ్యాప్ ఉంటుందిగా అప్పుడు బ్రహ్మానిష్ట పెట్టుకుంటారు కాబట్టి ఈ సన్యాసం తపస్సులో చొప్పించి అది నాలుగు చేసే అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ ముందు వచ్చింది ఆర్గ్యుమెంట్ త్రోసిపో ఎందుకంటే తపశ్శమును సన్యాసి పిట్టవడు కాబట్టి సన్యాసిని విడదీసి కలపాల్సి ఉంటుంది గృహస్థాదులే కర్మచంద్రములలో బ్రహ్మనిష్టని పెట్టేస్తుంటారు అనే మాట సరికాదు కర్మ చేసేప్పుడు భేద బుద్ధి బ్రహ్మనిష్ట దగ్గరకు వచ్చేప్పటికీ అభేద మధ్యన ఆసిలేషన్ అన్నది కుదరదు అర్థమైంది ఇప్పుడు కొంతమంది నన్ను సలహా అడిగారు ఆత్మశ్రాధం అని ఒకటి ఈ ఆత్మశ్రాధాన్ని సన్యాసులు చేస్తారు అంటే సన్యాసం తీసుకునే ముందు చేస్తారు సన్యాసం తీసుకునే ముందు ఆత్మశ్రాధాలు చేస్తారు అంటే వీళ్ళు లెక్కలు వేస్తారు కదా ఎలాగా పితృ పితామహ పరిపితామహ మూడు మాతృ మాతామహ ప్రమాతామహ అనేదో ఉంటుంది నాకు ఈ తన మంత్రాలు ఉన్నాయి నాకు రావు కదా నిన్న చెప్తున్నాను విష్ణుకో పెళ్ళం విష్ణు ఒక విషయం ఎవర ఏడు ఆత్మ శ్రదం ఎని బ్రహ్మస్థలు శ్రదం చేసేప్పుడు ఎదురు ఏడే చేస్తారు ఈ సన్యాసం తీసుకునే ముందు ఆత్మస్లాార్థం కూడా చేసేస్తారు ఎనిమిది ఏమండే అప్పుడు పోయి సన్యాసం తీసుకుంటారు ఇంకా వాడికి ఎవరు శ్లాార్థం పెట్టక్కర్లేదు పోతే బాడీ డిస్పోజలే తప్ప ఇంకా వాడికి గురించి మీరు ఏమి చేయనక్కర్లేదు అలా ఏమి చేయబడితే బాగుండదని వీళ్ళు ఎవో చేస్తూ ఉంటారు స్టాల్స్ అని లేకపోతే అవన్నీ కూడా అసందర్భమైనా తప్పే కూడా అక్కర్లేదు చేయనక్కర్లేదు చేయను అక్కర్లేదు అని ఒక పక్షం చేయకపోవడదని ఉండవచ్చు మేము ఏ పక్షం బాగుంటుందో దాన్ని మీరు స్వీకరించవచ్చు సో నన్ను అడుగుతారు అమెరికాలో ఏమండి మేము తగ్జినాలు పెట్టట్లేదు పెట్టే సందర్భం లేదు ఇప్పుడు పెన్సిల్వేనియా ఎన్సీలో పెట్టని వాళ్ళు ఎవరిలో ఉన్నారు పెట్టేస్తారు మీరు డీప్ పెన్సిల్వేనియాలోంచి పోతే చాలా కన్సర్వేటివ్ సొసైటీ అక్కడ మీరు ఒక్కడే బ్రాహ్మణుడు ఇంకా తగ్గిన మీరు ఒక్కడే హిందువునండి బ్రాహ్మణుదానండి వాడు ఇంకా మిగ్రెస్ట్ పోటీ మరీ మేము తగ్దినాలు పెట్టట్లేదు మీ అభిప్రాయానికి పెట్టాలండి సరే మాకు మా పిల్లలు తగ్దినాలు ఇప్పుడు మేము ఏం చేయాలి ఇది నేను ఒకసారి పూర్తి స్వామితో చర్చించే సందర్భం నాకు వచ్చింది ఆయన ఏమన్నా అంటే అష్ట శ్రద్ధాలు చేసేసుకుని ఉనుక్కొచ్చు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకుంటే తీసుకోవచ్చు తీసుకోకపోతే అష్ట శ్రద్ధాలు చేస్తే అడిగిపోవచ్చు అని చెప్పారు అష్టశ్రాలు అయిన తర్వాత ఇంకోసారి అడుగుతారు ఏమో అష్టశ్రాలు అయిపోయాయి నువ్వు తెల్లవారులు గాయచరికి పని చేసేవు ఇప్పుడు ఇంకా విరగా హోమావది ఉంటుంది తర్వాత సన్యాసము నువ్వు మనస్సు మార్చుకున్నట్లయితే నువ్విప్పుడు కూడా కదక్ట్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అష్ట శ్రదాలు చేయడం వల్ల అది సన్యాసం తీసుకున్నట్టు కాదు కర్మ కదా ఒక ఉదా గొప్ప కర్మలు చేసినట్లు అయితే కాబట్టి నువ్వు మనస్సు మార్చుకున్నట్లయితే నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్తారు ఏదైనా ఎవరైనా ఒకసారి ఊహిస్తే లాక్కు ఉంటే లేదంటే సరే బాగా సన్యాసం వస్తారు అది పద్ధతి అడుగుతారు ఇప్పుడు మా పిల్లలు మాకు తజ్నాలు పెట్టదు మేము మా తల్లిదండ్రులకు తజనాలు పెట్టడం లేదు ఎన్జిల్ ఉంటాను నేను అష్టశ్రాధ్యం చేసుకోండి ఇది నేను పెట్టిన వరవడి ఇది నేను ఋషికేస్ట్ లో ఉన్నప్పుడు అక్కడి నుంచి అమెరికా వల్ల వస్తారు అష్ట శ్రాధ్యం ఒక కండిషను అష్టశ్రాధ్యం చేసిన తర్వాత భండారా చేయాలి పెట్టకుండా స్వార్థం ఏమి ఉంటుందండి శాస్త్రశాధం చేసి గంగలో పిండాలు వేసేసి లేచకపోవడం పద్ధతి కాదు శ్వాధంలో భోజనం లేకుండా శ్రాద్ధ ఉంటుందండి ఎక్కడైనా నమ్మిపోతారా అలా ఉంటుంది పుష్కరాలను వెళ్ళడం అక్కడ కూర్చోవడం ఆ పిండాలను దాంతో మాట్లాడము వాడికి ఏదో చేసుకు వెళ్ళిపోవడం అదే పద్ధతి భోజనం మాట్లాడదు శ్రార్థం అంటే భోజనం ఉండాలి కాబట్టి నేనేమంటానంటే మీరు భండారా డబ్బులు కట్టండి అక్కడ ఎంత మంది సాధ మళ్ళీ డబ్బులు తక్కువ ఉంటే పోనీ పదహారు మంది పోయి యాభై మందికి పోయి తక్కువ ఖర్చు అవుతుంది డబ్బులు ఉంటే వంద మంది సులు పెట్టి బండారా డబ్బులు కట్టి వాళ్ళకి రక్షణ కూడా డబ్బులు కట్టి రక్షణ లేకపోతే మళ్ళీ బండారా ఉండదు అప్పుడు వచ్చి ఇక్కడ అక్షల స్టార్ట్ వాళ్ళు నేనే సలహా ఇచ్చాను కదా మీరు మమ్మల్ని ఆ సరి సలహా ఇచ్చిన వాళ్ళని నేనే కనుక ఆ టైంలో గంగ ఒడ్డుకు నేను వెళ్తాను వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి అక్షర చూసి ఆ బాగా చేసుకుంటున్నారు నేను సంతోషమైతే వెనక్కి వచ్చేస్తున్నా ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే సన్యాసం అయిన తర్వాత ఇంకా శ్రాద్ధాది కర్మల భేద బుద్ధితోటి కర్మలనేవి ఏవి ఉండదు అందుకోసం తపస్సు అసలు ఉండనే ఉండదు ఈ రకమైన మీమాంస ఇబ్బంది ఎవరికైనా ఉంటే అంటే మేము శ్రాద్ధాలు పెట్టట్లేదు మాకు మా పిల్లలు శ్రాద్ధాలు పెట్టరు దాని వల్ల మాకేదో హాని కలుగుతుంది అని భయం మీకు ఉన్నట్లయితే శంక ఉన్నట్లయితే ప్రొసీజర్స్ వచ్చేయండి నేను వచ్చేయండి నేను విద్యార్డుతో చెప్పి అక్కడ పురోహితుల్ని పిలిపిస్తారు మీకు కొంత ఖర్చు ఉంటుంది ఎందుకంటే పురోహితుడికి దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది ఆ పురోహితుడికి మొత్తం ప్రొసీజర్ అంతా నేనే ఇచ్చాను అర్థశాధ ప్రొసీజర్ అంతా పుస్తకం సంస్కృత పుస్తకం తీసి నేను అతనికి ఇచ్చాను అతను అంతా జరాక్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్ ఏ పురోహితులు పడితే ఆ పురోహితుడు జయించారు అతనే జయిస్తాడు జయిస్తాడు ఆయనకి ఇంకొకటి తోడు వాళ్ళిద్దరు పురోహితులు జంగ గంటల పని రెండు గంటలు ఉండదు గంట అన్నారు పని అది అయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు మధ్యాహ్నం పన్నెండు వందలకి మన్నారా ఆ టైంలో ఉంటే దక్షిణ అయిపోతుంది కాబట్టి ఆ రకంగా గృహస్థులుగా కూడా ఆ బుద్ధి ఉన్నంత వరకు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఎదురు చెప్పారు కాబట్టి అగ్నిహోత్రాదిలో తపో ఒకసారి సన్యాసం తీసుకున్న తరువాత ఎలా అయితే అగ్నిహోత్రాది కర్మలతో సంబంధం ఉండదు తపస్సుతో కూడా సంబంధము ఉండదు ధైరబుద్ధి గల వాడికే తపస్సు ఉంటుంది కాబట్టి బ్రహ్మ సంస్థత సామర్థ్యం కర్మక్షేత్రాల్లోనే ఆరోగ్యమెంట్ని తిరస్కరించడమైనది అప్రతిషేధ ప్రత్యుక్ భాష వచనములు చాలా గంభీరంగా ఉంటాయి కర్మల మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు బ్రహ్మనిష్టము కలిగి ఉండే సామర్థ్యము అన్ని ఆశ్రమముల వారికి ఉండు అని చెప్పిన మాటను త్రోచపూర్చడమైనది ఇంకా అప్రతిషేత బ్రహ్మనిష్ట ఏ ఆశ్రమం వారికేనూ నిషుద్ధము కాదని చెప్పిన హేతువులు నిరాకరించబడింది అప్రతిషేషస్తే అంటే కానీ బ్రహ్మనిష్ట అనేది సన్యాసికి మాత్రమే ఉండాలి గృహస్థికి ఉండకూడదు అని ఎక్కడనే చెప్పలేదు కదా మరి ఇంక సమస్య ఏముంది బ్రహ్మనిష్టాలి ఉండొచ్చు అని ఆర్గ్యుమెంట్ పెట్టాడు అప్రదేశ్ ఆర్గ్యమెంట్లు నిలబడదు ఎందుకంటే గ్రహస్థయం ఉండగా వాడు భేద బుద్ధిలో ఉండగా బ్రహ్మష్ఠం కూటాడదు కాము మాట అన్నారు ఆయన ఏమన్నా అంటే ఈ పీఠాధిపత్యం వల్ల ఈ కర్మంతా వచ్చింది ఈ సంసారం వచ్చేది ఇది లేకుంటే కేవలం బ్రహ్మనిష్టలో మనం ఉండి వాళ్ళము అని ఆయన ఒకసారి కొంత ఖేదమును వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ శాస్త్రాలని కూడా బాగా గట్టిగా జరుగుకున్నవారు తర్వాత ఓపెన్నెస్ పెద్ద మనస్సు కలిగిన మహాత్ములు ఆయన ఒకసారి ఖేదాన్ని వ్యక్తం చేశారు ఓపెన్ ఆ విధంగా ఖేదాన్ని వ్యక్తం చేసిన పీఠాధిపతుల వల్ల మనకి కనపడరు బీఠా పీఠాధిపతులు ఖేదం వ్యక్తం చేస్తే ఆయన వాళ్ళ స్టేటస్ తగ్గిపోతుందని భయపడతారు కదా ఆయన ఒక్కరు వ్యక్తం చేశారు పెద్దవాళ్ళు ఈ ఇబ్బంది ఇది అద్వైతపీఠం వాళ్ళకే ఉంటుంది వాడు ఉన్నదే భేద బుద్ధి సన్యాసం తర్వాత కూడా భేద బుద్ధి వాళ్ళు పిల్లలు పెట్టుకుంటారు వేసుకుంటారు దండాలు పట్టుకుంటారు వాళ్ళకి అసలు చర్చ ఉంటారు ఆర్గ్యుమెంట్ వచ్చింది ఈ జ్ఞానం వల్ల ఈ ఉపయోగం బ్రహ్మజ్ఞానము వ్యర్థము అనే ఆర్గ్యుమెంట్ వచ్చింది ఆర్గ్యుమెంట్ కూడా తోచికొచ్చింది అంటే వాళ్ళు అలా అంటారుండీ కర్మం చేసుకోవాలని జ్ఞానం ఎందుకు అని అంటారు ఆ అర్థమీసారండి ఎందుకంటే జ్ఞానములో మీకు హడావిగా ఉండదు సావంతులు ఉండదు సరంతా ఉండదు అర్ధహాసం ఉండదు జ్ఞానం సైలెంట్ గా ఉంటుంది కర్మ కావాల్సి ఉంటుంది హడావిగా ఉంటుంది మీరు పొద్దున్న లేచి ఆత్మనిష్టంగా ధ్యానం చేసుకున్నారనుకోండి కానీ మీరు ఏం చేస్తున్నారు కూడా మీరు మీరు ఎదుర్కొంటున్నారని అనుకున్నాను అదే మీరు పొద్దున్నేలు అయితే గంటలు వరగించేస్తావు శంఖాలు పూజేస్తావు మంచిగా పెద్ద పూజ చేసేసారు అనుకుంటే అగరత్తులు వెలిగించేసి అవ్వ దీపాలు పెట్టేసి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి కూడా ఇంకా నిద్రలే ఎప్పుడు చేసేసారి ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు బాగా నిష్టాపరులు ఉండవే వాళ్ళు ఏమో చాలా అనుభవం చేసేస్తున్నారు ఆ సైలెంట్ గా ఉంటుంది కాబట్టి అది ఎందుకు పనికిరాంది అని ఆన వైయ్యం ఈ అర్థమంటు కూడా తప్పు ఎందుకంటే జ్ఞాననిష్ఠులకు మోక్షము వస్తుంది మరి బ్రహ్మనిష్ఠుడై మోక్షమును పొందుతున్నారు త్ఞానవాణ్యము నివృత్తి కర్మ పరిమురానికి జ్ఞాన వ్యక్తం ప్రత్యేకం పరిమిడాది కూడా బ్రహ్మనుషులైన జ్ఞానము వ్యర్థమవు అనే కూడా లేదు ఎందుకంటే అద్వయాత్మ జ్ఞానం ఉన్న వాడు మాత్రమే కర్మతుడే పరి అంటే వాళ్ళ అల్లిమెంట్ ఎలా వీడు సన్యాసం ఏం పూర్చుకున్నాడు ఏకత్వ బుద్ధి చేతులు పుచ్చుకున్నాడు మరి ఏకత్వ బుద్ధి చేతులు సన్యాసం పుచ్చేసుకుంటే ఏకత్వ బుద్ధిలో ఉండిపోతాడు మళ్ళీ బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మజ్ఞానముతే బ్రహ్మనిష్ఠుడ అది అనవసరం కదా ఇంకా అని జ్ఞానవైయక్త్య పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏంటంటే ఏకత్వ జ్ఞానము చే స్వీకరించి వాడు ఆ జ్ఞానములో నిలిచి ఉండుట అంటేనే బ్రహ్మనిష్ఠకంటే వేరే ఏమి కాదు అదియే మోక్షము కూడా కాబట్టి అది వ్యర్థము అనే మాట లేదు అంటే ఇక్కడ ముందు పూర్వపక్షాలన్నీ నిర్దేశింపబడ్డాయి వాటి అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు ఎన్ని పూర్వపక్షాలు వచ్చాయి ఇప్పుడు అందరికీ సమానంగా పెట్టచ్చు గృహస్థులు కర్మక్షేత్రాల్లో గ్రహ కావచ్చు బ్రహ్మస్తులకి బ్రహ్మనిష్ట వద్ద ఎక్కడా నిషేధించలేదు అందరికీ చేస్తున్నప్పుడు ప్రత్యేకించి జ్ఞానం వ్యర్థం అవుతుంది అంటూ ఇలాగ ఆదు అంటూ వచ్చాయి తర్వాత బ్రహ్మనిష్ట శబ్దము అది రూఢీ శబ్దం కాదు అది యోగ శబ్దము ఎవరు బ్రహ్మనిష్ట గలవాడైతే వాడే బ్రహ్మనిష్ఠుడు అవుతారు ఇది రూఢి శబ్దం కాదు కాబట్టి బ్రహ్మచారి కూడా బ్రహ్మశిష్ఠుడు కావచ్చు బృహస్థుడు కావచ్చు వరకృష్ణుడు కావచ్చు ఎవడైనా కావచ్చు దీనికోసం నువ్వు సన్యాసే అని అలా అంటావు ఆర్గ్యుమెంట్ ఒకటి పూర్వక్ష దాన్ని ఖండిస్తున్నాడు చె చెప్పారు ఎవరి బియ్యము బియ్యము అంటే ఒక వస్తువునికే బియ్యము అనికే అంటే ఒక జంతువుకే వరాహం ఇంకా నిత్పత్తి అర్థం అడగటం ఎవరిది ఎందువల్ల ఇది బియ్యం అనేది చెప్పాడు కానీ బియ్యం అర్థం అంటే ఆర్ అంటే అర్థం అలా ఏముండదు రూఢిశ మసం అలాంటిది కాదు మీరు పరిమిరాజుకుడే బ్రహ్మ సంస్థుడు బ్రహ్మ సంస్థుడే పరిమిరాజుకుడు అని అలా ఉద్దేశంతో ఏమిటి మీరు అని పరమోక్ష దానికి సమాధానం చెప్పడం ఎలా సమాధానం చెప్పారు నాన్యేతి పరిమురాత్రికి మాత్రమే బ్రహ్మనిష్ట పొసగును ఇతరులకు అంటే గృహస్థాదులకు బ్రహ్మనిష్ట పొసగదు అదే భేద బుద్ధిలో ఉన్నవాడికి ఎలా పొసుకుంది బ్రహ్మనిష్ట పరివరాటికి మాత్రమే పుసము అని మనం ఆర్జు చేసి ఈ బ్రహ్మ సంవత్సర శబ్దము యోగ శబ్దము గనక అందరికీ వర్తిస్తుంది అనే మాటని పక్కన పెట్టి అది కేవల యోగ శబ్దము కాదు యోగ రూఢ శబ్దము యోగ రూఢ కూడా పంకజము వలె కాబట్టి పంకజము యోగము రూఢము కూడా బురద నుంచి పంకజము అంటే పద్మమునకు మాత్రమే అన్వయిస్తుంది అదే కానీ నత్తగొల్లకి వాటికి పంకజబ్దానికి అర్థం ఉండదు అవి బరుగు నుంచే పుట్టినా వాటికి పంకజము అనరు పంకజము అంటే పద్మం అనే అర్థం యోగము అయినా కూడా పద్మము పంకజం అని ఎందుకంటారు అంటే పంకము నుంచి పుట్టేసి కదా యోగం అయింది అయితే వాళ్ళు నత్తగొల్లలు కూడా పంకజం అవదు కదా అవదు ను యోగ రూఢ శబ్దము అలాగే బ్రహ్మసబ్దము బ్రహ్మనిష్ట గలవాడు అనేది యోగని చెప్పినా సన్యాసి ఎన్ను మాత్రమే అది అన్వయిస్తుంది కనుక రూఢశబ్దము బ్రహ్మనిష్ఠుడుకి ఎందుకంటే భేద బుద్ధి లేని వాడికి మాత్రమే బ్రహ్మనిష్ట కోసము మేము బృహస్పరము నా భార్య ఏ విధంగా నేను పూజిస్తున్నాను ఈ కోరిక తీరుతుంది అన్నవాడికి బ్రహ్మనిష్ట ఎక్కడ ఉంది ఇక్కడ ఆపుదాంపు మళ్ళీ క్లాస్ లో దేని గురించి ముందుకు తోచుకుపోదాం మొత్తానికి చాలా భాగం కవర్ చేస్తున్నాను ఫార్వర్డ్